శాలం సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్ శాలం సిస్టర్ ప్రైజ్ లాడ్ పరిశుద్రమైనస్తే తండ్రి దేవాన్ని పుస్తతులు స్తోత్రాలు వేసే ప్రవ్వ ఇదిగో యోగ్యత మమ్మల్ని సజీవు లెక్కలు ఈ సాయంత్రం రాజ్యమైన ప్రభా చిన్న మందిగా కూడుకుని నేను ఆరాధించి కృప నుంచినందుకని నీకు వేలాది కోట్లాది సిద్ధులు స్తోత్రాలు వేస్తూ ప్రభా ఇగో తను ఈ దినాన్ని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా కానీ ప్రభా మమ్మల్ని సజీవంగా ఉంచి ప్రభా ఇదిగో తండ్రి మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రభా ఇక తను నెరవేర్చడానికి మమ్మల్ని ఇంకా సజీవంగా వచ్చినందుకు వందన వేస్తూ ప్రభా ఇదిగోతండి వేసు ప్రభా ఇదిగో తండ్రి ద్వారా మాయం పరచుకున్న ప్రభా వాక్యం మాట్లాడిన ప్రభా మాకు ఇక తండ్రి మళ్ళీ లోపాలు చూపించండి సరిదిద్దుకున్న కృప మాకు దేశ ఏసు ప్రభా అలాగే తండ్రి ఏసు ప్రభా ఆదరించండి కనికినిచ్చండి జాలి చూపించండి ప్రభావ అలాగే తండ్రి విజ్ఞాప అంశాలతోటి ప్రభావ మీ పాల దగ్గరికి వచ్చినప్పుడు వాటికి సమాధాన దేశ ప్రభావ స్వస్థ పచ్చ మీరే ప్రభావ ఇగో నమ్ముటం నీ వల్ల నమ్ము అన్న సమస్త సాధ్యం ఉన్న ప్రభా ఇదిగో తండ్రి మేము ప్రార్థించక ప్రభావ వాటి అన్నింటి సమాధానం దయచండి ప్రభా ఇదిగో తండ్రి మేము ప్రార్థించినప్పుడు సమాధానం పొందుకోకుండా అడ్డగిస్తున్న ప్రత్యేక సైతం ద్వారా అందక శుతులు నిశూకిస్తున్న అమలు పాత్ర బంధిస్తున్న ప్రభా మీ యొక్క పలుక్షానికి సమాధానం దయచండి ప్రభావ మేము జవాబు పొందుకునేటువంటి సహాయం దయచండి ప్రభా అలాగే తండ్రి ఆది నుండి అంతవరకు మీరే తోడు లేస్తూ ప్రభా ఉదయం నుండి ఎన్నో పనులతో అలిసిపోయి ఉంటారు ప్రతి ఒక్కరిని రిస్టారేషన్ దయచేయం చేస్తూ ప్రభా అసలు తీసేయండి ప్రభావ వెనుకల చెవులు హృదయం దయచేయం చేస్తూ ప్రభా మీ ఆత్మకార్యం ఇక్కడ జరిపించండి ప్రభ రావాల్సిన బిడ్డ నడిపించండి నేస ప్రభ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరు సమాధానంతో ప్రభా వెళ్ళాలి ప్రభా మీరే తోడండి సహాయం తెచ్చామని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరే తోడుండమని హాజరున్నంత వరకు ఇక తండ్రి చిన్న ప్రాధాన్యీకరించి దాని జవాబు తెచ్చాము నేసికి నమ్మిటాడు వినర్ అండి అమీన్ ప్రైజ్ రాడు అక్క థ్యాంక్ యూ ప్రైజ్ రాడ్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ సమంత పాట పాడతారా Samayam unaware than, Samayamidos and Sangham went to the Cold War. Samayamchest. ぎ3. Samayam turbulity. Samayam políticas. Samayamommy tät. Samayam bridges. Samayamennes makes me choose from from from from from from from from from from from from from. Samayam 싶은 cortisthat is from from from from from from from. Samayamverted and concernedэ diatmosics. Samayamadder άgg dashingne. SamayamConnie Viele Videos and sc 참 banken. Samayamblem staggered and cash lare해서 their troop 보 bifies UFO decipsilon, Samaya massingaisse season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season season seasonseason season season season season season Kara యమిదే సంఘమ సమయమిది సీయోనులో చేరుటకు సంఘమీదే సీయోనులో చేరుటకు సంఘమ సమయమిది చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మిన్నది చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది జ్యోతి వలె జీవించు జీవవాక్యము పాటుకొని జ్యోతి జీవించు జీవవాక్యము పాటుకొని సమయమీదే సమయమీదే సంఘమ సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమ సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమ సమయమిది సీయొను లో వసించు సర్వశక్తుడు నీ ద్వారా సీయోను లో వసించు సర్వశక్తుడు నీ ద్వారా చోదిప్ప ఈ దినము మార్పునందు ముస్ఫటికముగా ఈ దినము మార్పునందు ముస్పటికముగా. సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే సియోనులు చేరుటకు సంఘమ సమయమిదే సీయునులూ చేర్చుటకు సంగమ సమయమిదే పలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో పలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలు నీ నిలువుము నిత్య జీవము పట్టుము ప్రేమలోనే నిలువు నిత్య జీవము చేపట్టుము పట్టుము మీదే సమయమిదే సంఘమ సమయమీదే సీయోనులో చేరుటకు సంఘమ సమయమీదే Siyonu lho chayiru taku saṅgama saṅmaṃ dhe. Siyonu rā rājū ninnu chouchi yeh tenchunu. Siyonu rā rājū ninnu chouchi yeh tenchunu. Mahima gala kiritamu. నీకు ఆయన ఈచెదరు మహిమ గల కిరీటము నీకు ఆయన ఈచెదరు సమయమీదే సమయమీదే సంఘమ సమయమీదే సీయోనులు చేరుటకు మయందే సీయోనులు చేరుటకు సంఘమ సమయం ఇదే సీయోనులు చేరుటకు సంఘమ సమయమిదే అల్లెలు అప్రైజ్ లాడు స్టార్ పాదం చేస్తున్నాం సోదరం రజా పరిశుద్ధుడా గొప్ప దేవ తండ్రి ఎస్సయానికి లెక్క నీ వందనాలైనా ప్రభా మనందరినీ క్షేమంగా తీసుకు వచ్చిన మెస్సూ ప్రభ మీ కృపను బట్టి నీకు వందనాలు ఎస్సు ప్రభ ప్రభా మళ్ళీ ఒకసారి కొడుకున్న మెస్సు మా బన మీరు మీరు మా మధ్యలో ఉన్నారు మీరు నమ్ముచ్చున్న మెస్సూ ప్రభ తండ్రి ఎసయానికి వందన మీరు మాతో మాట్లాడండి ఎస్వ ప్రభ మీ యొక్క ప్రభా ఆత్మీయ లోతులు మమ్మలందరినీ నడిపించండి మీ కృపలు మమ్మలందరినీ ఇంకా నాన్న బిడిన ప్రభా తిరోగాలు అక్కరండి ప్రతి అట్టంకాన్ని మీరు కొట్టివేసి బాబా ఇక్కడ మీరు గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ శ్రీ కృష్ణ కృష్ణ అంత్రి ఇక్కడ మనము ఈరోజు ఏం చూసుకుందామంటే దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రణాళిక దేవుడు మన పట్ల ఆయనకున్న ప్లాన్ ఏందో మనం దాన్ని ఒకసారి దీర్ఘంగా ధ్యానిస్తాం మనం ఇక్కడ ఎందుకంటే మనము ఇంతకు ముందు మనము సత్యం నిలవడకుండా ఉన్నప్పుడు రక్షణ పొందినప్పుడు మన జీవితాన్ని లక్ష్యం ఏందో మనకు తెలియదు మనం పెట్టుకుంటుంటున్నామో ఏం చేస్తున్నామో మనకి ఏది తెలియదు ఏం చేస్తున్నామో మనకు అర్థం కాలి కానీ మనం రక్షణ పొందిన తర్వాత రక్షణ తర్వాత తర్వాత మనకి వాక్యంలోని సత్యాలు అనుగ్రహించిన తర్వాత మనం ఎట్టున్నాం అంటే ఇప్పుడు భయపడకుండా ఉండాలి మనం అందరం ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లోనో ఎటువంటి విషయంలో కూడా మనం భయపడడానికి వీలేదు ఎందుకంటే మనం చూస్తున్నాం మనం ఒకటి సంవత్సరాల నుంచి మనం ఆన్లైన్ ప్లేట్స్ నడుస్తున్నాయి మనం చూస్తున్నాం మన గ్రూప్లో దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు మనం ప్రేరిస్తున్న వాళ్ళందరినీ దేవుడు రక్షించుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్కరు మాన ప్రార్థనల ద్వారా అనేకుల ప్రార్థనల ద్వారా స్వస్థత కూడా పొందినడు సాక్ష్యాలు కూడా చూస్తున్నాం మనం దేవుడు మన ప్రక్ష మన మన పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అట్లా ఆయన మన మన పట్ల ఓ ఎత్తైన అంటే చాలా అంతు తలంపులు కలిగి ఉన్నాడు మన పట్ల అయితే మనం ఈ విషయాన్ని మనం ఇక్కడ చూసుకుందాం మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం ఈ వాక్యం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనము అన్న కోసం చూసుకుంటాం మన మొదటి సమయల గ్రంథం అనగానే అన్న కోసం మనం తెలుసు మనం ఈ అన్న కోసం చూసుకుంటాం మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించడం లేదు కానీ ఇక్కడ ఏముందంటే ఎహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె ఆమె వైర్యగు పెనినా ఆమెను ఇసికించుటకై ఆమెను కోపము పుట్టించు వచ్చారు అది లుయ్యా చూడండి బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ హన్న జీవితం కోసం మనం ఈరోజు మనం ఒకసారి జ్ఞానిద్దాం దీనికోసం చూడండి అన్న జీవితం కోసం మనం చూసినాం మనకు తెలిసిందే కానీ లేదంటే లేని చూడండి ఒక టైంలా దేవుడే ఆమెకి సుతు లేకుండా చేసినట్ట అది అక్కడ మంచిగా రాస్తుంది మన దేవుడే ఆమెకి సంతు లేకుండా చేసిండంట మనం ఎందుకు చేసిండు దానికి మనం చూసుకుంటాం ముందు పోయినాక కానీ చూడండి ఆమెకి సుతు లేకుండా చేసిండు చేసిన తర్వాత ఇంకొక ఆమె ఉన్నది ఆమెకేమో పిల్లలు ఉన్నారు ఈమెకేమో పిల్లలు లేరు ఈమెకి పిల్లలు లేరు ఆమెకి పిల్లలు ఉన్నారు కానీ ఆ చూడండి ఆమె వల్ల మన అన్న ఎంతో విపరీతమైన బాధలు పడుతుంది ఎట్లుంటే సూటు పూటు మాటలు ఉంటాయి ఒక ఒకలాంటి హెలనా చేస్తుంటారు మనం లోకంలో చూస్తుంటాం ఉంటారు మనుషులు ఉంటారు కొందరు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ ఒకరిని కీంచపరచాలా నీచంగా చూసుకోవాలా వాళ్ళని తక్కువ చేసి చేయాలి చూడాలా ఇక ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇంకా ఘోరంగా చూస్తారు మనుషులని కానీ చూడండి మనం ఇక్కడ అన్న జీవితంలో ఏం చేసుకుంటాం అంటే బాధ వేదన ఉంది కానీ ఆమె రివర్స్ మాట్లాడతలేదు ఆమె లోపల ఒక ఒక ఏమంటరు క్రో క్రోధం ఉంది ఇది ఇది లేదు నాకు ఆమెకుంది ఒకలాంటి ఏమంటారు దాన్ని ఒకలాంటి పట్టుదల వచ్చింది ఒకలాంటి ఆ యొక్క సమస్య మీద ఆమెకి ద్వేషం పుట్టింది ఉన్నది సమస్య అది సమస్య అది ఎవరు తీర్చలేని సమస్య కేవలం అది దేవుడు తీర్చగలిగిన సమస్య ఆమె చూసుకుంటే అక్కడ మనం అన్న కోసం మంచిగా చూసుకుంటున్నాం ఆమె కోపం పుట్టిస్తున్నది ఏం ఏ రకరకాల మాటలు ఉండొచ్చు ఏం మాట్లాడుతుంది అక్కడ రాలేదు కానీ ఆమె మాత్రం చూడండి కానీ ఆమె పట్ల ఆమె ఒక ధైర్యం ఏముందంటే దేవుడు నా పట్ల గొప్ప ప్లానింగ్ ఉంది ఆమెకు ఒక ధైర్యం ఆమె విశ్వాసం మనం చూస్తాం మనం ఆమె ఎట్లుందంటే ఆమెలో ఉన్న బాధ వేదన ఎవరికి చెప్పుకోలేకుండా ఉంది ఎవరు చెప్పుకుంటారు భర్తకి చెప్పుకున్న భర్త భర్త కింద చూసుకుంటే చదివితే భర్త మాత్రము ఒక లోకానుసరంగా మాట్లాడుతున్నారు ఆయన ఏమంటుడు నీకు పిల్లలు లేకపోతే లేకపోయారు కానీ నేను ఉన్నాను కదా భర్త ఉంటే అయిపోతుందా భర్త ఉంటే కాదు కదా ఒక ఒక లోటు ఉంది ఆమె లోపల సంతానం లేని లోటు ఒకటి ఉంది కానీ అదే దేవుడు కలగ చేసిన అని చెప్తున్నాడు ఫస్ట్ టైం ఫస్ట్ చూసుకుందాం ఎగోవానే ఆమెని సతు లేకుండా చేసినని చెప్తుంది చూడండి ఆమె ఆమె పట్టుదల ఎట్లుందంటే చూడండి ఆమె గర్భం నుంచి మనము సమీరం లాంటి ప్రవక్త వచ్చింది గొప్ప ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలు అనే గొప్ప ప్రవక్త సమయల్ లాంటి ప్రవక్త ఆయనని ఆ దేవుడు ఏ రకంగా వాడుకున్నాడంటే బావుబలంగా వాడుకున్నాడు సమయల్ని మళ్ళీ సమయల్ పిల్లలు అట్లా తయారు కాలేదు కదా సమయల్ పిల్లలు మళ్ళీ అట్లా తయారు చూడండి ఇక్కడ ఏముందంటే ముఖ్యమైనది తల్లి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది అది మన పిల్లల కోసము చాలా ముఖ్యమైన ప్రార్థన అంటే తల్లి ప్రార్థన ఉంటుంది తల్లి గోజాడతల గోజాడాలా వాళ్ళ కోసం ప్రయాస పడాల తల్లి తండ్రి కూడా చేస్తాడు లేదని అంటలేము కానీ తండ్రి కోసం ఎక్కువ మట్టుకు రాసి లేదు ఇక్కడ కానీ తల్లి కోసం బాగా రాసు ఆమె ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలా పలు బలి పాప పరిహార బలి అర్పించాలా అర్పించిన తర్వాత బలి తీసుకొని అక్కడనే ఉండాలా బహుశా రెండు రోజులు మూడు రోజులు ఉంటారు వండిన మళ్ళీ బయలుదేరి ఇంటికి వస్తారు అయితే ఆ భర్త ఎట్లా ఉదార్స్తుందంటే ఆమెకి ఆ వాటల వాట మీకు ఇంకా ఎక్కువ వాటా ఇస్తా ఏది ఆ బలి పశువు కానీ ఆమెకు ఉన్న వేదన ఆ వాట కోసం లేదు ఆమెకున్న బాధ ఎన్ని నా భర్త నన్ను లేదు ఆమె బాధ ఏమి ఉంది సంతానం ఆమెకి శారీరకమైన సంతానం కోసం ఆమె భయంకరంగా ఆడ వేదన పడుతుంది ఆమె బాధ వేదన ఎట్లుందంటే ఆడ గుడికి వెళ్ళి ఆమే ప్రార్థన చేస్తుంది ఎట్లా ప్రార్థన చేస్తుంది అంటే లీనమై చేస్తుంది అవు లీనమైపోయింది ఆమె లీనమై చేస్తుంది ప్రార్థన మనసులో ప్రార్థన చేసుకుంటుంది పెదాలు ఉట్టి కదులుతున్నది అలా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థమవుతలేదు ఆమె పరిస్థితి చూడండి మనం దేవుని బిడ్డలం మన పరిస్థితులు కూడా ఎవరు అర్థం చేసుకోరు ఈ లోకంలో ఉన్నారు ఎవరు అర్థం చేసుకోరు మన పరిస్థితులు కేవలం ఆ దేవుడు ఒకటి అర్థం చేసుకుంటుంది అన్న ప్రార్థన చేస్తుంది అక్కడున్న మందిరంలో ఉన్న చాలా మంది ఉన్నారు కానీ ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ప్రార్థన చేస్తున్నది మళ్ళీ దైవజనుడైన ఏలి ఏలి అంత పెద్ద ప్రవక్త మరి ఆయన కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు అన్న బాధ ఏందో ఆమె మత్తురాలనుకుంటున్నాడు ఆయన ఆమె ద్రాక్షసం తాగొచ్చి మత్తుగా ఉందనుకుంటున్నాడు చూడండి ఏలి ఆత్మీయ పరిస్థితి ఎట్లుందో చూడదాం ఏలి ఒక బాధలున్న ఆత్మను ఒక బాధలున్న మహిళను ఆమె గుర్తు గుర్తు పట్టలేకుండా అంటే మన ఏలి ఆత్మీయ పరిస్థితి ఎట్లుంది చూడండి ఏమంటున్నాయన మీరు నువ్వు ఇక్కడ చూసుకుంటే పన్నెండవ వచ్చము ఎలా హన్న అన్న తన మనసులోనే చెప్పుకొనొచ్చు చూడను ఆమె పెదవులు మాత్రమే కదులుచు కదులు చూడను ఆమె స్వరము వినబడక ఉండేను కనుక ఏలి ఆమెను మత్తులా ఉన్నది అనుకోనేను వాళ్ళు చూడండి ఆమె మనసులనే అంటే చూద్దాము ఆమె ఆమె బాధలు ఎవరు చేసుకుంటారంటే ఆ బాధ పడినోళ్ళే అర్థం చేసుకోగలుగుతారు ఆమె బాధ అన్న అన్న యొక్క బాధను వాళ్ళ బాధ పడినోలే అర్థం చేసుకోవాలి ఆమె ఉన్న బాధ ఎట్లుందంటే ఎవరికి చెప్పుకోలేని బాధ గట్టిగా ప్రార్థన చేయలేని బాధ గట్టిగా ప్రార్థన చేసుకోలేదు ఎవరికి చెప్పుకోలేదు చెప్పుకున్నా కానీ ఎవరు తీరలేని బాధ ఇప్పుడు అన్న ఎట్లున్నారంటే అన్నాకి దేవునికి మధ్యవర్తులు ఎవరు లేరు ఆమె మోకాలు ఆమె యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిగా ఉమ్మరించుకుంటుంది ఆమె ఎట్లా ఉంటుందంటే దేవుని ప్రార్థనలో అలా లుయా మనం చూసుకుంటాడా లీనం అయిపోయింది ఆమె ఏమవుతుందా ఆమె పక్కన ఏమవుతుందా చుట్టూ ఏమవుతుందా ఏం పట్టించుకుంటలేదా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ఎక్కడున్నాను ఏం లేదు ఎంతమంది నన్ను చూస్తున్నారా అని సిగ్గుపడుతున్న సిగ్గు సిగ్గుపడడం లేదా ఆమె యొక్క సమస్యను ఆమె యొక్క బాధను ఆయన తప్ప నా దేవుడు తప్ప నన్ను ఎవరు తీర్చలేరు అన్నట్టు ఒక దృఢ నిశ్చయించుకుందామె నిశ్చయించుకొని ఆమె ప్రార్థనలు చేస్తుంది ఎట్లా చేస్తుందంటే అలా కనిపిస్తలేదు మనం కన్నీరు కనిపిస్తలేదు కానీ ఆ బాధను వెదజల్లుతుంది దేవుని దగ్గర చూడండి దేవునికి అలాంటి మనసు కావాలి మన దేవునికి కావాల్సింది ఏంది విరిగి నలిగిన మనసు కావాలి మనం విరిగి నలిగిన మనసు ఉంటేనే మనం దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాం మన మనసు విరిగి నలిగి ఉంటేనే దేవుడు ఆ ప్రార్థన అనేది తొందరగా వింటాడు మన ప్రార్థన అనేది చూడండి ఆ అన్నకు ఆ పరిస్థితికి రాని కారణమే దేవుడు చెప్పండి ఎందుకంటే దేవుడు అక్కడ మహిమ పొందాలా ఆ ప్రార్థనలు అక్కడ జరగాల అన్న ఆ ప్రార్థనలు జరగాల అన్నట్టు దేవుని ఆలోచన దేవుని తలం చూడండి ఆ మహిళ యొక్క అన్న అంత అంత ఆమె యొక్క హృదయాన్ని కుమరించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు చూడండి మనం కూడా మన యొక్క హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో కుమరించాల మన మన యొక్క శక్తిని దేవుని సన్నిధిలో కుమరించాల మనము ఈ లోకంతో సంబంధం లేదు మనకు నిజంగా ఈ లోకంలో ఏలి లాంటలు ఉన్నారు వాళ్ళు ఎన్ని ఆత్మీయత ఆత్మీయంగా లేరు శారీరకంగా చూస్తున్నారు కానీ ఆత్మీయతంగా చూడడం వాళ్ళు ఆ యొక్క కళ్ళకు వాళ్ళకు మూత ఆత్మీయమైన కళ్ళకు గ్రహించలేకపోతున్నారు ఎవరి బాధను వాళ్ళు అర్థం చేసుకోలేకుంటున్నారు పరిస్థితి మనం అన్న జీవితం నుంచి మనం నేర్చుకుంటాము ఆమెకి అంత బాధ వేదన ఉన్నా కానీ ఆమె ప్రార్థన మాత్రం మనలేదు ప్రాధంలో గడిపిన ఆమె రివర్స్ ఎవరికి ఏం చెప్పలే కోపడలే చూడండి ఆమెకి శారీరకమైన సంతానం కోసం ఆమె అంత ప్రయాస పడుతుంది మనం ఆత్మీయమైన సంతానం కోసం మనం కూడా అదే ప్రయాసపడాలి దినాలు చెడ్డవి సమాన్ని పోని చేయకుండా కదా మనం ఏం చేసుకోవాలా సద్వినియోగించుకోవాలా దినాలు చాలా చెడ్డవి నిజంగా మనకు టైం దొరకదు వాక్యం చదవాలన్న టైం లేదు ప్రేర్ చేయాలన్న టైం లేదు ప్రేర్ చేద్దామనే వరకు వాక్యం చేసే వరకు ఏదో ఒక పనింగ్ ఏదో ఒక కాల్స్ ఏదో మీటింగ్ ఎట్లా ఆ దుష్టుడు భయంకరంగా ఏర్కటంలో పెట్టేస్తాడు ఫోర్ నుంచి కానీ చూడండి ఆ పరిస్థితులలో ఉన్నా మనం మన ప్రాధన మనం అన్నం నుంచి నేర్చుకోవాలి ప్రార్థన ఎట్లా చేయాలి ఆమె ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది కానీ దేవుడు మాత్రం చూడండి అందరు చేయొద్దునా కానీ దేవుడు మాత్రం చేయడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మన మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు మనల్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన మన ఆయన దృష్టి అంతా మన మీదనే ఉంటది మనల్ని కాపాడేవాడు నిద్రడు నిద్రబోడు కొనుక్కోడు నిద్రబోడు ఆయన కొనుక్కోడు ఎందుకంటే ఆయన మనిషి కాదు కదా కొనుకనికి నిద్రపోయిన మనిషి కాదు మన దేవుడు మనల్ని ఇస్తున్నాడు చూడండి మనం కూడా అన్నలాగా ప్రయాస పడదాం మనకు ఒక భారం ఇచ్చినడు మనం ఒక అనుకోని విధంగా మనం ఒక స్పెషల్ గుంపులు వచ్చినాం ఇలాంటి తరుణము ఇంతకుముందు ఉన్న ఎవరికి దొరకలేదు చాలా మంది దీనికోసం వెయిట్ చేసినారు కానీ ఎవరికి దొరకలే పాత నిబంధన బంధనలు దొరకలే కొత్త నిబంధనలు అంత దినాలలో మనకిచ్చిన దేవుడి తరుణం మనం ఇంకెంత ప్రయాస మనం ఈ రకంగా మనం కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దాన్ని మన ధాన్యల్ని దేవుడు బిరుదు ఇచ్చి బహు ప్రియుడవు ఆ బిరుదు మనం కూడా పొందుకోవాలి మనల్ని కూడా అనాలి దేవుడు మనం కూడా బహు ప్రియులం చూడండి మనం అన్న జీవితం నుంచి చేసుకుంటున్న ఆమె ఆత్మీయ మన శారీరకమైన సంతానం కోసం ఆమె యుక్త ప్రాయసపడుతుంది ఆ యొక్క మచ్చను తోడుచుకోవడానికి ఆమె ఎంతో ప్రయాస పడుతుంది చూడండి దేవుడు ఆమె ప్రయాసానికి గొప్ప విజయం ఇచ్చింది ఆమె ఆమె వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొట్లాడటం లేదు ఆమె ఎవరితో ఏం మాట మాట్లాడలేదు వాళ్ళ భర్తతోనేమి కంప్లీట్ చేయలేదు డైరెక్ట్ దేవుని దగ్గరికి వచ్చింది ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేస్తుంది కంటిన్యూ ప్రార్థన చేస్తుంది కానీ దేవుడు హృదయ రహస్థ కలిగిన దేవుడు ఆయనకు తెలుసు సర్వం తెలుసు మంచి కుమారుణి ఇచ్చిండు అన్నా అని సమీల్ అని కుమారుణి సమీల్ గొప్ప ప్రవక్త అని ఆయన లాంటి ప్రవక్త మనం ఇంకొక వేరే వేరే చూడలేదు గొప్ప ప్రవక్త మొదటి సమయల్ రెండో సమయల్ ఆయన ఎట్లా అంటే ప్రతి బ్లైండ్ గా బిలీవ్ చేసిస్తారు ఇజ్రాయల్ ప్రజలు గుడ్డిగా నమ్ముతారండి ఆయన మొదటి రాజైన సౌల్ను అభిషేకించినారు ఆయన ఆయన పీరియడ్ మొదటి రాజు వచ్చింది చూడండి దేవుని కోసం ఆ సమయలు ఎంతో ప్రయాసపడిన అసలు సమయలు అనేది లేవి గోత్రానికి సంబంధించిన తనే కాదు సమయలు గోత్రంకి సంబంధించిన కానీ ఆ టైంలో సమయలు వాళ్ళ అన్న ప్రార్థన వల్ల అన్న పెంపకం వల్ల అన్న యొక్క ప్రయాస పడి ఆమెని పొందుకున్న వల్ల దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన మీద ఉన్నది ఆయన కూడా ఆళ్ళు అక్కంగానే తల్లి బోధించిన బోధ ప్రకారం అనే ఆయన కూడా నడుచుకున్నాడు ప్రార్థనలో ఆసక్తి దేవుని విషయాలలో ఆసక్తి ప్రతి విషయంలో ఆసక్తి కానీ ఆ గ్రూప్ ఆ ఏవి గొత్రానికి సంబంధించి లేకపోయినా ఆయన ప్రవక్త లాగా పెట్టిండాడు యాజకుని లాగా పెట్టి దేవుడు ఒక న్యాయాధిపతి లాగా పెట్టి ఉన్నాడు మొత్తం ఇజ్రాయెల్ ప్రజల దేవుడు ఆయన వలంగా వాడుకుంటు దేవుడా ఆయన ద్వారా ఆ దేశాన్ని కాపాడుకున్నాడు దేవుడు ఆ రోజులలో కేవలం వాళ్ళ అమ్మ ప్రార్థనల వల్ల అన్న ప్రార్థనల వల్ల అన్న అట్లాంటి ప్రార్థన చేయకపోతే దేవుడు సమయంలో ఇస్తుండేనా దేవుడు అన్న హృదయాన్ని పరీక్షించిండు అన్నన్ని పరీక్షించిండు ఆమె ఆ పరీక్షలో పాస్ అయింది సమయ లాంటి కుమారుడినిచ్చు సమస్యలు ఎవరికి రత్తగొరకుంటుంది కానీ దాన్ని జయించడమే మన పని దేవుని బిడ్డలం మనం మనకు వాగ్దానం చేసిండు ఆ వాగ్దానం మన పట్ల దేవుడు కంపల్సరీ నెరవేరుస్తాడు అది గ్యారంటీ మనకు నిన్ను ఎండడును విడవను ఎడవాయనడు కదా రక్త స్వాంగుల స్త్రీతో భయపడకు ఆ శతాధిపతితో అంటాడు నమ్మిక మాత్రం కొంచెం భయం అనేది సైతాన్ని తీసుకొని వస్తాడు దుష్టుడు తీసుకొస్తాడు మనం భయపడడానికి వెళ్ళేది ఎందుకంటే చూడండి అన్న ప్రయాసం మనది కూడా ఉంది మనం మనము శారీరకమైన సంతానం కోసం కాదు కానీ ఆత్మీయమైన సంతానం కోసం మనం కూడా ప్రయాసపడాలి అనేక నశించిపోతున్నారు అనేక నశించిపోతున్నారు మనకు తెలిసిన ఉన్నారు అందులో స్నేహితులు ఇంతకుముందు మన వాక్యం విన్నోళ్ళు మనతో ఉన్నోళ్ళు నశించిపోతున్నారు చూస్తా చూస్తా మన ముందే మన ముందే వాళ్ళు ప్రాణాలు ఏడిచిపోతున్నారు చాలా బాధాకరంగా ఉంది ఒకప్పుడు మనతో తిరిగిన వ్యవనస్తులు సహోదరులు ఈరోజు మన దగ్గర లేరు కారణం ఏంటంటే ఈ వాక్యం పట్టలేదు ఈ సత్యాన్ని కోసం మనం సత్యం కోసం జరిగిపోయినాం సత్యాన్ని మనం చూపించినా కానీ వాళ్ళు పట్టుకోలే కానీ మన ప్రయాసం మనం పడాలా మనం ఇంకా ప్రయాస పడాలా మనం అందరిలాగా ప్రయాసపడాల కుంభరించుకోవాలి మన దుర్దయాన్ని దేవుని సన్నిధిలా అనేక మంది ఉన్నారు చాలా మంది మన బంధుమిత్రులు ఉన్నారు సహోదరులు స్నేహితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు సత్యం తెలియలేక వాళ్ళు ఎట్లున్నారంటే నామకి వస్తే ఉన్నారు నామకి వస్తున్నారు అంతే ఏదో ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం పోతున్నాం అంటే పోతున్నాం వస్తున్నాం అంటే వస్తున్నాం కానీ దేవుడు మనందరినీ మన అందరినీ ఒక ప్రణాళిక కోసం మన అందరినీ మనం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఆ ప్రణాళికలు ఉన్నాం ఆయన గురింపు ఆయన యొక్క హస్తం కింద ఆయన రెక్కల కింద అందరం ఉన్నాం మనం మనకి ప్రార్థనలు ఎంతో అవసరం ఉన్నాయి విజ్ఞాప ప్రార్థనలు ఎంతో అవసరం ఉన్నాయి మనకి మన ధాన్యాల్ని దేవుడు బహు ప్రియుడు అన్నాడు నాకొక మాట చెప్పండి మన ఆ దావిదు మహారాజు దావిదు మహారాజు ఒక గుర్రల కాపరి చిన్న బాలుడైన ఆయన టీనేజ్ లోనే దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు చూడండి ఆయన కోసం నేను చదివినప్పుడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని సుచిస్తూనే ఉంటాడు ఎప్పుడు చూసినా గుర్రల కాపరి ఉన్నప్పుడు పోయినప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఆయన పాటలు పాడాడు స్థుతించుడు గనపరచుడు చూడండి ఆయన ఆయన చేసింది ఏంది కేవలం ఆయన చేసింది ఏంది దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవునికి ఎంతో సన్నిహితంగా చూస్తే మనం ఈ దేవుని ఆయన ఆయన యొక్క గర్భం నుంచి దేవుడు ఏసు ప్రభు జన్మించింది ఆయన అంత ప్రియుడుగా ఉండగలుగుతాడు దేవుడికి అన్నప్పుడు మనము మోస అంత నమ్మకంగా ఉండగలుగుతాడు దేవునికి అన్నప్పుడు మనం ఎందుకు ఉండలే వాళ్ళు మనలాగనే కదా వాళ్ళు కూడా మనలాగనే వాళ్ళ లోపల కూడా బలహీనతలు ఉన్నాయి వాళ్ళ లోపల కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో కూడా బాధలు ఉన్నాయి ఎరుకులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కూడా తప్పిదారులు చేసినారు తప్పిదం చేసినా కానీ మళ్ళీ ఏం చేసుకున్నారు చదురుకున్నారు పశ్చాత్తాపడ్డరు దేవుని సంధిలో గడిపారు కానీ శిక్ష మాత్రం తప్పదు శిక్ష అయితే వచ్చింది వాళ్ళకి ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు దేవుడు మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ చూపిస్తున్నాడు ప్రతి జీవితం మనం పరీక్షిస్తాం ఉన్నారు దగ్గర బలహీనతలు ఉన్నాయి లేదని కాదు కానీ ఆ బలహీనతల నుంచి మనం బయటికి రావాలి కాది మన వల్ల కాదు సాధ్యం కానీ దేవుని వల్ల సర్వం సాధ్యం ఆయన ఏమైనా చేయగలుగుతాడు కా కేవలం ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి మనం దేవుని మీద డిపెండ్ అయ్యడం నేర్చుకోవాలి అది ఎట్లా డిపెండ్ కావాలా మనకి వాక్యం చెప్తుంది మనం ప్రార్థనలు సమయం గడపాలా మనం ఎందుకంటే మనోళ్ళు నశించిపోతున్నారు చాలా మంది నశించిపోతున్నారు మనం విజ్ఞాన గడపాలా చూడండి మనం దాని జీవితం నుంచి నేర్చుకున్నాం విఘ్న ప్రార్థన ఎట్లా మనం అన్నతులు నేర్చుకుంటున్నాం ఆ సమస్యల్ని జయించాలంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలో కంప్లీట్లీ ఆమె ఆమె హృదయాన్ని దేవుడు తర్వాత ఆమే భద్రవర్తులు ఎవ్వరు లేరు కుమ్మరించుకుని దేవుని పట్ల కార్యం కూడా చూసుకుందాం పెద్ద గొప్ప సాక్ష్యం చూడండి అది జరిగి సంఘటన జరిగి కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది కానీ మనం ఇంకా కూడా ధ్యానిస్తున్నాం జీవగ్రంథంలో ఆమె పేరు చెప్పండి కేవలం ఆమె ప్రార్థనల వల్ల ఆమె పట్టుదల ప్రార్థన ఏడ తెగక ప్రార్థన చేసుకుంటూ పోతుంది ఆమె ఏడ తెగక వాళ్ళ ఆ మనకు ఇట్లాంటి వాక్యాలు ఉండేవనో లేదో వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం బా బహు గొప్పదా విశ్వాసం అంత ప్రాయాసపడింది ప్రాయాసపడింది ఒక గొప్ప కుమారుని కానింది ఆయన తర్వాత కూడా ఆమెకి మళ్ళీ సంతానం పుట్టిందని మేము చూసుకుంటాం మనం కూడా అంతే కదా మనం కూడా ఆత్మీయమైన సంతానం కావాల ప్రయాస పడదాలి మనం కూడా అన్నలాగా మన హృదయాన్ని దేవుని సన్నిధి పుమరించుకుందాం ఆయన మీద ఆధారపడదాం నమ్మదగిన దేవుడు వాళ్ళకు తోడున్న దేవుడు మన అందరికీ తోడున్నాడు ఇప్పటి వరకు కాచి కాపాడడం భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన సమయంలో కూడా దేవుడు ప్రతి మనకు ప్రతి చోట ఇంత మనకు గాయం తగలకుండా కాపాడుకుంటూ వచ్చింది దేవుడు ఎందుకంటే వాగ్దానం చేస్తూ వాగ్దానం నెరవేరుస్తున్నాం కథ మనమే ఒక్కొక్కసారి ఆయన దగ్గర ఉంటాం ఒక్కొక్కసారి ఆయన మాట వినకుండా పోతుంటాం ఆయన దెబ్బ కొడతాడు మళ్ళీ గుంజుతాడు మనల్ని సమయం కొంతమంది సమయం పూజకుండా మనం ప్రయాసపడదాం అన్న జీవితం నుంచి మనం నేర్చుకుంటాం చూడండి ఎట్లయిపోయిందంటే మన వేలి పరిస్థితి దేవుడు మాట్లాడినా కానీ ఆయనకు ఆ స్వరం వినిపిస్తలేదు చూడండి దేవుని ప్లాన్ ఎట్లుంది చూడండి దేవుని ప్లాన్ ఏ విధంగా ఉంది అన్నకి సంతానం లేకుండా చేసేడు తర్వాత ఆమె ప్రార్థన చేయగానే సంతానం ఇచ్చిండు ఆ సంతానాన్ని ఆమె దేవునికి సమర్పించుకుంది ఆయన గొప్ప సేవకుంగా తయారేండు చూడండి చిన్న సమయలు వాళ్ళుడైన సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళుడైన సమయాలతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ఆ టైంలో డైలీ గ్రహించలేకుండా దేవుడి మాటని దేవుని మాటను ఆయన వినలేకుండా ఉన్నాడు పరిస్థితి చూడండి ఇదే ఉంది పరిస్థితికి మనం గ్రహించగలుగుతున్నాం దేవుని మాట ఏందో దేవుని సత్యం ఏందో మనం గ్రహించలేగలుగుతున్నాం కానీ ఇప్పుడున్న వాళ్ళు మాత్రం గ్రహించలేకపోతున్నారు మనం గుర్తుపడుతున్నాం వాక్యం ఏందో ఇది దేవుని ఆత్మ నడిపింపు వల్ల మనం గుర్తుపట్టగలు ఈ వాక్యం సత్యాన్ని గ్రహించగలబోతున్నాం కానీ చాలా మందికి ఇవన్నీ సత్యాన్ని అదుతుంది కానీ వాళ్ళు ఎట్లున్నారంటే మాకంటే ఎక్కువ తెలుసా మీకు అన్నట్టు ఒకలాంటి అహం వాళ్ళ లోపల ఉంది మనం ఏం చేయాలంటే అలాంటి దగ్గర మనం పోయి చెప్తాం వాక్యం వాళ్ళు వినరు వినకపోయినా మనం నిరుత్సాహపడండికి వీళ్ళేదు ఈ బ్రదర్ ఏంది నినామని వచ్చిన బ్రదర్ మీకేంది మేము చిన్నప్పటి నుంచి మేము బయబుల్ చదివినా మాకు తెలిసినంత మీకు తెలుసా అలాంటి కేసెస్ చాలా మటుకు జరిగింది తగిలినాయి కానీ మనం మాత్రం ఆపేది లేదు సత్యాన్ని బయలుపరచాలా కంగాణి మనం తయారు చేయాల చూడండి అన్న ప్రార్థనల వల్ల ఆ యొక్క దేశం ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు ఆ కాలంలో ఇజ్రాయల్ ప్రజలు దేవుడిని సమయల్ ప్రార్థనల వల్ల రక్షించబడినారు సమయల్ ప్రార్థనల వల్ల ఆడ దేవుడు అక్కడ మన సౌలరాజుని ఆ ఏర్పరచుకున్నాడు కానీ సౌలరాజు కూడా నిబ ఆ రాజ్యాన్ని ఆ దేవుడు ఇచ్చిన ఒక మంచి పొజిషన్ని ఆయన సొంత తలంపుల ద్వారా మొత్తం పాడు చేసుకున్నాడు దేవుని తలంపులకు చోటు ఇవ్వకుండా పాడు చేసుకున్నాడు సౌలరాజుకున్న అభిషేకము మనం చూసుకుంటే ఆయనకున్న అభిషేకము తర ప్రవక్తల మీద ఉన్న అభిషేకం సేమ్ ఉన్నది కానీ అభిషేకాన్ని మన సౌలరాజు చూసుకుంటే దాన్ని యూజ్ చేసుకోలేదు మంచి స్థానం ఇచ్చాడు దేవుడు ఆయనకి మొదటి రాజు ఇజ్రాయేళ్లకు మొదటి రాజు కోల్పోయాడు ఆయన తలంపులు సొంత జ్ఞానాన్ని మనం పక్కకు పెడదాం దేవుని తలంపులు దేని జ్ఞానం ధర నడుపుదాం ఆయన నడిపిస్తాడు మనల్ని మళ్ళీ మన సమయాలు తప్పిపోయింది ఎక్కడ చూడడం కానీ సౌర్రాజ్ తప్పిపోయింది మాత్రం చూస్తాం దావిధి తప్పిపోయింది కూడా చూస్తాం కానీ మళ్ళీ సదురుకురాడు పశ్చాత్తాపడి మళ్ళా వచ్చిండు దేవుని రుతాన్నిధికి దేవుడు మళ్ళీ కరుణించిండు ఆయన కృపలు చూపించాడు వాళ్ళు చేస్తే తప్పు మళ్ళీ చేయలేదు మనం కూడా దేవుని శైలిలో పడుపుదాం మన తప్పుల పాపాలు ఉంటే దేవుని ఒప్పుకుందాం ఆయన నమ్మదగిన దేవుడు కానీ మనకు ఒక స్పెషల్ సేవ అనుగ్రహించండి శుక్రుడు మనల్ని ఒక దానికోసం తీర్మానించుకొని మనందరినీ ఏర్పరచుకున్నాడు అందరం స్పెషల్ ఆయన గురు ఆయన దృష్టిలో మన తీర్మానం ఉండాల నేను చేస్తాను ఈ సేవ నేను నేను చేస్తాను ఎట్లాగైనా సాధిస్తాను ఏ ఆత్మలో నేను సాధిస్తాను మనకు కూడా అలాంటి భారం దేవుడు అందరికి ఇచ్చినాడు మన అందరి మీద దాని అందరినీ మనం యూజ్ చేసుకుందాం ఆ భారాన్ని అందరం పంచుకుందాం దాని లెక్క ప్రకారం మనం నడుచాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన ప్రార్థించండి స్థోదరం రోజా పరశురా గొప్ప దేవ తండ్రి మీ అన్న జీవితం నుంచి మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ఎస్ ప్రభా అయినా ప్రభా తండ్రి ఎస్సయా మీరు కరణించిన రసయ కృపను చూపించిన యశుప్రభ ప్రభా ఆమె ప్రభా నేనా గర్భం నుంచి సమయం లాంటి ప్రవక్త గొప్ప ప్రవక్త వచ్చిన యశప్రభ ఆయన యశ్వ్రభా ప్రవక్తను మీరు బలంగా వాడుకున్న ఎస్సయా అయినా ఎశప్రభా మళ్ళీ తండ్రి అయినా మేము ప్రార్థన చేయాలా దేవా యశు ప్రభా మా ప్రియులు అనేకులు నచించిపోతున్నారు యశుప్రభ యశు ప్రభా వాళ్ళ కోసం మేము ప్రయాస మీ సన్నిధికి తీసుకొని రావాలా దేవా మీ సత్యంలోకి తీసుకొని రావాలా తండ్రి నేనా మాతోనైతే ఏది కాదు సర్వం సర్వంగీతం సాధ్యం ఇసు ప్రభ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎస్సైనా ఇసు ప్రభా ఆ యొక్క ప్రభ పిలుపుని మేము ఎన్నడూ మర్చిపోయానికి వీలేదు ఇసుప్రభ ప్రభ ఆయన ఇసుప్రభ దీనం రాత్రి మీకోసం మేము ప్రయాస తండ్రి మా యొక్క ప్రభ నేనా మీ యొక్క సన్నిలో అనేకులను మేము చేర్చాలా దేవా ప్రభా ఇక్కడ చూసిన అక్కడ ప్రభ నైనా ప్రభా మనుషులు నశించిపోతున్నారు ఇసు ప్రభ తండ్రి వాళ్ళ కోసం మేము ప్రయాస పడాలా తండ్రి విజ్ఞాప ప్రాధనలు మేము చేయడం నేర్చుకోవాలా ఎస్ ప్రభ మీ అందుకు సమయం గడపడం నేర్చుకోవాలా దేవా తండ్రి ఎస్సు ప్రభ నీకు ఎంతో వంధనాలైనా దావిదె ఎంత సన్నిహితంగా మీకు ఉండే ఎస్సు ప్రభ మీకు ప్రియుడుగా ఉండేస్తు ప్రభ ఎస్ ప్రభా ధ్యానియలు కూడా నీకు ప్రియుడు కూడా ఉండేస్తు ప్రభ ప్రభా మోషి కూడా నీకు నమ్మకస్తుడుగా ఉండేస్తు ప్రభ అలాంటి విడుదలు మేము కూడా పొందుకోవాలా తండ్రి మాకు సహాయం చేయండిదైనా ఎస్సు వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశ్రయించండి ఎస్సు ప్రభా ఇక్కడ పెట్టిన ప్రతి ప్రాధాన్సానికి మీరు జవాబు మీరు దయచేయండి ప్రభా చెప్పవరని వాక్యం మీరు కంటి పలింపు ప్రతి హృదయంలో మీరు నాటుకోండి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు అంత్రి ఆ మేన్ సమాధానం పరిశుద్ధ ఆత్మ నటింపు మనందరికీ సదాకాలం తోడు అక్కడ ఆ మెయిన్ ప్రైస్ దొరడం సర్వోన్నతుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ నిత్య నివాసి స్థుతుల పైన ఆసీనుడు అయిన నా తండ్రిని ఘనమైన నామంకు వందనాలు స్థుతులు స్తోత్రంలు మీరు చేసిన ప్రతి మేలు కొరకే కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి సాయంత్రకాల సమయం అందు ఈ కూడికలో ప్రభావం మేము చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆలకించండి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి ఏసే కృపల ప్రతి ఒక్క కుటుంబంను జ్ఞాపకం చేసుకోండి పేరు ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభాన తండ్రి వారికి కావాల్సిన అవసతులు తీర్చండి ప్రభ ఆత్మీయంగా నా తండ్రి ఆధ్యాత్మికంగా ప్రభా అతని శారీరకంగా ప్రభ ఏ లోక రీతిగా కూడా నా తండ్రి వారి అవసతులన్నీ ఎరిగిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అడగక మునిపోయిన తండ్రి మా అక్కలన్నీ తీర్చి దేవుడు అడిగిన వాటికన్నా ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచే నా తండ్రి నీకు ఘనమైన నామం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి మా యొక్క నా తండ్రి విజ్ఞాపనల్లో ప్రభ తండ్రి గిద్యోను బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన నా తండ్రి ఆ బిడ్డకు ఉన్నటువంటి నెక్ ప్రాబ్లం విషయంలో నా తండ్రి కార్యం జరిగించండి మీ యొక్క గాయపడి హస్తంతో ముట్టండి ఆపరేషన్స్ అనేవి లేకుండా ప్రభన తండ్రి మీ యొక్క నోటి మాట చేత ప్రభని వాక్కును పంపి శుద్ధి చేయమని స్వస్థపరచమని ప్రభల కుటుంబం అందరినీ కూడా ప్రభని యొక్క కృపలో జ్ఞాపం బలంగా నా తండ్రి విశ్వాసంలో ముందుకు సాగుటకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ మర అనుష బిడ్డ విషయంలో కూడా సేమ్ ప్రాబ్లం ప్రభా గొంతులో గడ్డలు నతండి ఆ బిడ్డకు కూడా ఆపరేషన్ అనేది జరగకుండా ప్రభా మీ యొక్క గాయపడి హస్తంతో ముట్టండి నతండి ప్రతి విధమైన లోపమును సరిచేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ యొక్క హస్తంలో శక్తి ఉన్నది ప్రభాని యొక్క మాటలో శక్తి ఉన్నది నాయన ప్రభాని అతన్ని నువ్వు కార్యం చేయవడం గొప్ప కార్యం వారు వివరించటకు కుటుంబం కూడా సాక్ష్యంతో నిలబెట్టుకోవాలని మనం అదే మరి ప్రభా శృతి సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ విషయంలో కూడాన్న తండ్రి మరి ఆ స్టోన్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆ ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి ఏ సు నాములు కరిగిపోవాలా సర్జరీ లేకుండా తండ్రి అవన్నీ కూడా ప్రభా ఊడి పడిపోవాలని ఆయన సహాయం చేయండి గొప్ప దేవుడో ప్రభా నీ యొక్క దెబ్బల తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత మాకు ఆల్రెడీ కలిగి ఉన్నది ఆయన ప్రక్కలో ప్రక్కలో బల్యం పోటుతో ప్రభావ కడుపులోని ప్రతి సమస్యని స్వస్థపరిచినావు నాయన ను పొందిన ఆ గాయం చేత ప్రతి అవయవము సరిచేబడును గాక ఏసుమంలో హాల లూయ అదేవిధంగా తండ్రి ప్రభు మరి లక్ష్మి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ యొక్క గర్వ సంచిలో కూడా ప్రభ యూటిరస్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో యోవేరియం ప్రాబ్లమ్స్ సిస్ట్లు ఏమేమి ఉన్నాయో ప్రతిదీ కూడా ప్రభా కంప్లీట్ యూరినరీ ట్రాక్ ని మీరు ముట్టండి సరిచేయండి నా తండి ప్రభ స్వస్థపరచండి ప్రభ నా తండ్రి నార్మల్ కి ప్రభా బిడ్డ హెల్త్ రావాల కంప్లీట్ రెస్టోరేషన్ జరగాలని ఆయన గొప్ప అంధకారం అంత చీకటి శక్తులను బంధిస్తున్నా ఆ విషయంలో మీరు ఏ కార్యం జరిగించండి కుటుంబాన్ని రక్షించుకోండి ప్రభ నా తండి అదేవిధంగా ప్రభ నా తండ్రి మరి వెంకటమ్మ సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డకు కూడా నాదండి మరి ఆ ఇన్ఫ్లమేషన్ బాడీ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నాయి ప్రభ సరి చేయండి ప్రభన భర్తను మార్చుకోనండి ఆ యొక్క తాగుడు సైతాన్నించి విడుదల ప్రకటిస్తున్నాను ఇస్తున్నామంలో బిడలందరికీ రక్షణ కలుగ చేయండి ప్రబన తండ్రి మరి బయాన సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ నోటి క్యాన్సర్ ముట్టండి నాయన ప్రభానేతులు ప్రభావతని ఇక నోటి క్యాన్సర్ తోటి ప్రభావ మరి బాధపడుతున్నారు తినలేక మింగలేక ప్రభా మాట్లాడలేక నా తండ్రి ఈ లోకంలోనే నరకం చూస్తున్నారు నాయన బిడ్డను ముట్టండి ప్రభా మీకు గాయపడిన హస్తంతో నా తండ్రి ఆ బిడ్డను సంపూర్ణ స్వసత్రనికి నడిపించండి ప్రభ నాదండి ప్రతి విధమైన క్యాన్సర్ క్షణం వేసిన నాముల కాలిపోను కాక హాలే లూయ్య అదండి మరి ఆ ప్రమీలమ్మ సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ కూడా మరి గొంతులో గడ్డలు ప్రభన తండ్రి సంపూర్ణ స్వస్థత ఈ కుటుంబాలకు దయచేయండి ప్రభా ఈ కుటుంబాల అన్నింటిలో క్యాన్సర్ తో విధ వేదన పడుతున్న ప్రతి బిడ్డలను ప్రభ మీ యొక్క గాయపడి ఆ ముట్టి నడినెత్తి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన ప్రతి ఎముకను కండరంను మూలుగను కూడా ముట్టువాడవు తండ్రిని యొక్క వాక్కు ద్వారా ముట్టండి సహాయం చేయండి ప్రభా బిడ్డలకు స్వస్థత కలుగ చేయండి అభిఘ్నో మరి అభిఘ్న అగ్నిపో పాప ప్రభ బిడ్డ విషయంలో కూడా మనం ప్రార్థిస్తున్నాం నాయన అతండి చిన్న బిడ్డ నతండి ప్రభ మరి ఫిట్స్ నరాల బలహీనతతో మరి బాధపడుతుండగా అతండి ఆ బిడ్డని ముట్టండి ప్రభ ప్రతి నరములు కదిలించండి నాయన ఏసీఐ శక్తిని ప్రోక్షించండి ప్రభ నెక్క కృపల బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభ వారి వేదనను తగ్గించి ప్రభ నతండి సంపూర్ణ శాంతిని మనశ్శాంతిని కుటుంబంలో రక్షణ దయచేయండి ఏసీఐ నతండి మరి సుందర్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం అతండి మరి లివర్ సమస్యలు ప్రభ కం అన్నిటికీ మూలము వ్యసనాలనైనా ఆ యొక్క తాగుడు దయ్యాన్ని బంధించండి ప్రభ అంత చీక్టు శక్తులను బంధించండి ఏసెన్క కృపల యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ఈ బిడ్డకు ప్రభ సంపూర్ణ స్వస్థత ఆ లివర్ ని బాగు చేసినైనా నా తండి మీరే హెల్త్ రిస్టోర్ చేయండి నా తండండి రేణుక సిస్టర్ విషయంలో మరి ప్రతిసారి మేము ప్రార్థిస్తున్నాం బిడ్డకు డైజెషన్ ప్రాబ్లం లేదండి ప్రభ మీరు పూర్తిగా ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యంతో నా తండండి ఆ బిడ్డ ఉజ్జీవంతో సేవ చేయాలా లేదండి ప్రభ మధ్య ఆరోగ్యము లేదండి ప్రభావ మరి ఒకవైపు మూడు లాగా పనిచేస్తుందినైనా ఆ యొక్క సైతాన్ శక్తులను కూల్చివేయండి యొక్క సంపూర్ణ ఆరోగ్య హస్తం అభయ హస్తంలో బిడ్డ మీద ముట్టండి ప్రభా సేవలో విస్తారంగా మీరు వాడుకుంటున్నారు ప్రభా మరి బలపరచుకుమని ప్రార్థిస్తున్నాం అతని దేవి సిస్టర్ విషయంలో కూడా బిడ్డకి ఎలాంటి సర్జరీలు ఏమి జరగకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన హాల లూయ్య ప్రభాని జ్ఞాపకం చేసుకోండి బిడ్డలో ఉన్న ప్రతి లోపంను సరిచేయండి ఆ యొక్క విషయంలో కానీ మరి ఇంకే సమస్య ఉన్నా ప్రతిదీ కూడా ప్రతి గడ్డ కరిగిపోవాలా ఏ స్నామంలో హాలూయ్య అది విధంగా మా భర్తను కూడా మీరు ముట్టండి ఆయన ఆ కూడా మీరు మార్చుకోనండి రక్షణలోకి నడిపించండి నీ విశ్వాస్యతలోనికి ప్రభా బిడ్డని ఎదుగుటకు సహాయం చేయండి మరి సరిత సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం బ్లడ్ క్యాన్సర్ అయితే అండి ఈ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న మరి అనేకులు కూడా ప్రభానతండి ప్రార్థనలు కోరుతున్నారు ఆయన వారి యొక్క బాధని ఆవేదనని చూసిన దేవుడ ప్రభానతండి సర్జరీస్ లేకుండా ఎలాంటి ప్రభ నాదండి కాంప్లికేషన్స్ రాకుండా నాయన నీపే గాడిన అధినట్టి నుంచి అరికాల వరకు ముట్టండి ప్రతి రక్తపు కణమును ముట్టి ఉద్యమపరచమని ప్రభ ప్రతి అవయవంలో మీ జీవమును పోయమని మీరే ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి సంతోషం సమాధానంతో కుటుంబాలలో ప్రభ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం లేకీ చిన్న పాప విషయంలో కూడా లేదండి ఆ బోన్ గ్రోత్ విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా ఆ గ్రోత్ ప్రభ పెరగకుండా ప్రభ అంధకారం అంత శీక్తి శక్తులు ఆ బిడ్డ మీద పని చేయకుండా తండ్రి ప్రభ ప్రతి దురాత్మ కార్యంలోని మేము కాల్చి వస్తాం చేస్తున్నామంలో ప్రభా మీరు ముట్టండి స్వస్థపరచండి శ్రీనివాస్ బ్రదర్ విషయంలో కూడా శివదాస్ బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆ బిడ్డ విషయంలో కూడా ప్రభా మీరు కార్యం జరిగించండి అదే బ్లడ్ క్యాన్సర్ ఈ దయ్యం ప్రభ కాల్చి కాల్చి వేయండి నాయన వేసు నా కాలిపోస్తాయి తన అలాలు ప్రభా ఈ బిడ్డల విషయంలో నాతో మీరు గొప్ప కార్యం జరిగించండి రక్షణలోకి నడిపించుకోనండి వేసి ఏమైంది మరి హంసిక ప్రాపర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అతండి హై షుగర్స్ ప్రభా చిన్నప్పుడేనాతండి ఈ డయాబెటీస్ బారిన పడింది బిడ్డను కాపాడనైనా ఆ ప్యాంక్రియాస్ సరి చేయండి ఉజ్జు అతండి జీవింప చేయండి అతని అవయవంలోని ప్రభా జీవం పోసిన తండి ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో నడవాలా ప్రభా కార్యం జరిగించండి ప్రభా నాగేశ్వర బ్రదర్ విషయంలో కార్యం జరిగించ లంగ్స్ లో ప్రభాన తండ్రి ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం నచ్చండి ప్రభాన తండ్రి రాత్రి అంతా స్వస్థ పరిస్థితి ఏడవు నచ్చండి ఏ సమయంలో సమీపించినా కాదనక ముట్టు ఆదరణ దచ్చేవాడు స్వస్థతనిచ్చి వాడవు ప్రభాని యొక్క గృపగల కార్యం మీరు జరిగించండి కుటుంబాలలో రక్షణ కార్యం జరిగించండి ప్రభాన మరి ఢిల్లీ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఉద్యోగ విషయంలో ప్రభ మరి అతన్ని నీ సన్నిధిలో మొరపెట్టుకొని చుండగా సరైన సమయంలో సరైన స్థానంలో నువ్వు నిలబెట్టు వాడవునండి అడిగి ఊహించి వాటికన్నా మరి ఎక్కువగా దయచేయి దేవుడో ప్రభు ఆ విషయంలో ఏది సమమో ఏది సబబోనండి ఏది నీకు చిత్తంలో జరగాలనో ఆ సేవలో తండ్రి ఆ యొక్క నిలబెట్టమని కార్యం జరిగించమని ఆటంక పరుస్తున్న అంతకార మంత్ర చీకటి శక్తులని ఏసు శక్తి గలనాంలో కాలిపోను కాక హలైన తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డనదండి ప్రార్థన విజ్ఞాపనలు కోరుతున్నారు ఇంకా ఎంతమంది ఏమేమి అవస్థలతో ఉన్నారో ప్రతి ఒక్కరిని దృష్టించిన ఆయన అంధకాలం ప్రభ నదండి అంధకారంతో నండి నిండిపోతున్న కుటుంబాలలో ప్రభ మీకు వెలుగుని చిమ్మిన దేవుడు నీకు వెలుగుని నిలబెట్టిన దేవుడు ప్రభ నీకు కృపలో ప్రతి జ్ఞాపకం చేసుకోండి అగ్ని ప్రతి దుర్గుణమును ప్రతి రోగంను కాల్చివేసి ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డని రోక్షించి బలపరిచి విశ్వాసంలో నిలబెట్టమని ఏసూయ శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ వాడక ప్రైజ్ వాడక అందరికీ ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్